తర్వాత ఆయనకి ఎంత అర్థమైందో తెలియదు ఈనకెంత అర్థమైందో తెలీదు లాస్ట్ లో ఆ చాపలేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు బాధపడుతుంటారు ఎందుకని వీళ్ళకేమైనా పిచ్చా నాకేమర్థం కాలేదు అక్కడ ఉన్నాయని మా మేనమామే కదా ఆయనకేమర్థం ఇది బాధ అందువల్ల స్మృతి వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యా సంపాదనే సామర్థ్యం గ్రహణ సామర్థ్యం కాబట్టి ఆయనకి స్మృతి ఉండాలి శిష్యుడికి గ్రహణ సామర్థ్యం చుచరా వీర్యం శక్తి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 ఒక తమాషా ఎక్స్ప్రెషన్ అది ఎప్పుడైతే ఆ అద్భుతమైన దృశ్యం కళ్ళకు కనపడతాదో చెప్పేవాడు ఉండాలి లోపల ఏంటది నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు ఫలం ఇదే అనుకుంటాడు అర్థం అవుతుందే కాబట్టి గ్రహణ సామర్థ్యం కూడాను అతనికి కావాలి రెండవది నేను సహవీర్యం అంటే అంత అది తమాషా చూచారా సహవీర్యం ఇప్పుడు అందిస్తూ ఉన్నాడు విషయం అందడం లేదు ఏం చేయాలి ఇప్పుడు హీనోస్ తనకు తెలుసు కానీ అక్కడ అందడం లేదు తనకేం తెలుసు తనకు అర్థమైందని తెలుసు ఎదుటి వ్యక్తికి అర్థం కావడం లేదని తెలుసు అప్పుడు ఏం చేస్తారు సో మెనీ టెక్నిక్స్ శాస్త్రంలో సంప్రదాయంలో ప్రక్రియలు అనూహ్యమైన ప్రక్రియలు ఎక్కడో ఒక్క చోట ఎందుకని వాడు ఎక్కడైతే చూడలేకపోతున్నాడో వాడు చూసేటువంటి కార్నర్కి వాడిని నెట్టాలి అదే తమాషా దట్ ఈస్ ద బ్యూటీ ఇదంతా భాషల్లో శంకరాచార్య వారు చెప్తారు తైత్రీ భాషలు చెప్పరు కానీ ఆ సూక్ష్మంగా అందిస్తారు మనకు అందువల్ల ఆయన చెప్పారంటే క్లియర్గా ఎక్కుతుంది మనసుకి ఇంకొకరు చెప్పారంటే గొడవ ఇది మెథడాలజీ బోధన విధి అందుకని గురువు బోధించేటప్పుడు శాఖచంద్ర న్యాయం ఇది శాఖా చంద్ర న్యాయం కాబట్టి చంద్రుడేమో అక్కడున్నాడు అయ్యా మూడవ రోజు ఈరోజు మళ్ళీ చవితొద్దు ఈరోజు చంద్రుని చూస్తే మంచిది విదే చంద్రుని చూడండి తదే చంద్రుని చూడండి ఎక్కడ ఎక్కడ చూడాలి రా ఎట్లుంటాడు సన్నగా రేఖ నెలవంక సన్నగా ఎక్కడున్నాడో కనపడ్డు చూసి ఎవడో ఒకడు చూస్తాడు అది ఆడ ఎవడో ఒకడు చూస్తాడు మనుష్యానాం సహస్రేష్ ఎవడో ఒక్కడు చూస్తాడు ఆ చూసినవాడు అబ్బా వాటి వండర్ఫుల్ లైట్ జస్ట్ అట్లా గీచినట్టు ఉండదండి కంపస్ తీసుకొని ట్రా చేసినట్టుందండి అలా ఉందండి ఇలా ఉన్నదంటాడు పక్కన అర్థం కానివాడు ఎక్కడ అంటున్నాడు అదిగో అది శాఖ చంద్ర ఎక్కడ అదిగో ఎక్కడ అదిగో అంతకన్నా వాడు ఏం చేయలేడు వాడు చూడలేడు అని మనం చెప్పడం లేదు వెరీ ఇంపార్టెంట్ దిస్ఇస్ చూసేవాడు చూస్తున్నాడు కాని కానీ తను ఆనందిస్తూ ఉన్నాడు అధికం చెప్తున్నాడు కానీ ఇది గురువుల్లో డిఫరెన్స్ అర్థం కాని వాడిని వదిలేండి వాడిని గురించి అసలు వేస్ట్ ఫిలా జ్ఞానాన్ని పొందిన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు చూసారా వాళ్ళు అనుభవిస్తారు కానీ ఇది వాళ్ళకి అందించలేరు ఇది కూడా చాలా మంది ఇట్లా మనం ఇప్పుడు దేవాలయాలు కడుతుండేది వాళ్ళ గొప్పవాళ్లే కానీ వాళ్ళ టైంలో కూడా ఎవరికి జ్ఞానం అందలేదు అది ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా మనకు అభిప్రాయం ఏంటంటే వాళ్ళు వచ్చి మనం రక్షించేస్తారులేని పక్కన ఉంటుంటారు మా ఇంట్లో కనపడ్డాను నేను సాయంత్రం చెప్పడానికి ఎందుకంటే ఫలానా ఆయన మా ఇంట్లో కనపడ్డాడు పలానా స్వామి వారు ఇప్పుడు వంద సంవత్సరాల చేత ఉన్నాయని ఎంత మహాముడు కాకపోతే ఆయన కనిపించాడని ఈయనకు సర్టిఫికేట్ మిగులుతుంది అంతే ఇంకేమి లేదు ఎవరు కనిపించింది ఏంటి సరేనా ఫ్యాక్ట్స్ చెప్తున్నా మీ కానీ ఆ రోజుల్లో వాళ్ళు అంత మాత్రం చేత వాళ్ళు పొందలేదని నేను చెప్పు పొంది ఇదిగో శాఖ చంద్ర హాయిగా చూస్తూ ఉండాడు ఎక్కడంటే వీడు చూపించలేకపోతున్నాడు అందువల్ల తాను చూడడమే కాకుండా సా తరతి లోకాం స్థరయతి అది గురు సర్వార్థాన్ గృణాతిథి అదుగో అదుగో అదుగో అని చెప్పడం కాదు సర్వార్థాన్ గృహాతిథి వాడిని ఇంక ఇప్పుడు నాకు కనపడుతుంది వాడికి కనపడడం లేదు వాడికి కనపడేటువంటి కార్నర్ ఎక్కడో అక్కడికి వాడిని కార్నర్ చేయాలనుకన్నా మార్గం రిపడు అర్థమవుతుంది ఇప్పుడు ఆ మైదానం నిలబడుకొని చూస్తాడు గురువు అతను కనపడిపోతా ఉంది వీడు కనపడడం లేదంటున్నాడు అప్పుడు వాడిని ఎక్కడికి తీసుకొస్తాడు తెలుసా అలా పట్టుకొని అన్నపూర్ణాచాల దగ్గర తీసుకొస్తా చేశారా ఇదన్నమాట ఇది ఎందుకు ఇది కాన్షియస్గా నాని మాట మీరు నవ్వుతారని మీరు నవ్వడంలో మీకు ఒకటి అర్థమైంది ఆ అర్థం నాది కాదు ఇక్కడ అదే అది ఎందుకో తెలుసా ఈ మధ్యలో ఉండే మామిడి చెట్లు కానీ అది పెద్ద చెట్టు సరేనా ఈ చిన్న చిన్న మామిడి చెట్లు దగ్గర కుదరదు అది అక్కడ ఉంది పెద్దది అక్కడ తీసుకొస్తాడన్న అర్థం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాడిని పట్టుకొస్తాడు ఇట్రామా అదిగో అదిగో చూడు నాకు కనపడడం సార్ ఇళ్ళారా వస్తా ఇక్కడ నిలబడు కనపడటం లేదు అక్కడనే పడతా చూడు కనపడ్డాను ఇట్ల ఇట్లా తీసుకొచ్చి ఒక్క దశలో అక్కడ నిలబెట్టి ఇంకా డిసైడ్ చేసుకుంటాడు ఇప్పుడు వీడికి చూపెట్టగలనా అని అబ్బాయి ఇది పెద్ద కొమ్మందు చూచావా ఈ శాఖ అది శాఖ చంద్రన్యాయం ఈ శాఖ చూచావా వృక్ష శాఖ అవును స్వామిజీ దీనికి ఆయన రెండుండా చూడు ఇటు ఒకటి దక్షిణం ఒకటి ఉత్తరం ఒకటి అవును ఆ ఉత్తరం ఉండేటువంటి కొమ్మం చూడు అవును స్వామిజీ చూశాను దానికి ఒక రెండుండాయి చూడు ఒకటి పడమరగా పోతా ఉంది ఇంకోటి తూర్పుగా వస్తుందని అవునవును స్వామీజీ చిన్నది దానికి రెండు రెమ్మలున్నాయి చూడు అవును స్వామీజీ ఒకటి పైకి పోయింది ఒకటి కిందకు వచ్చిందని ఆ కిందకు వచ్చింది వదిలేసి ఆ పైనుండే చూడండి చూడండి అక్కడేముందని అటు రెండు ఆకులు ఉన్నాయి స్వామీజీని మధ్యలో ఏముందని చిన్న కాయ ఉంది స్వామి కాయ నుంచి డైరెక్ట్గా చూడు ఓహో ఏమై ఎయ్ ఎరా వాట్ హ్యాపన్ టు ఇంకా సో గురువునే పట్టించుకోడు వాడు గురువు అంటాడు యూజ్లేస్ నీకోసం అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిచి వచ్చి నాకు అన్నపూర్ణ సరే నాకెందుకురా నీ కోసం కాకపోతే ఇక్కడ తీసుకొని వచ్చి నిన్ను చూపిస్తే ఈడియట్ నువ్వు పడిపో ఎందుకంటే ఆనందంలో పడిపోతుంది గురువులేదేం లేదు అప్పుడు గురువు అనుకుంటాడు వాడు ఈయనెక్కడ ఉన్నాడని చూసుకోడు ఈయన వాడు ఎక్కడ ఉన్నాడని చూసుకోడు అయిపోయింది ఓవర్ అర్థమవుతుంది ఇప్పుడు ఇది శాఖ చంద్ర న్యాయం ఇది కాదు అసలు పాయింట్ డ్రైవింగ్ అక్కడ ఎప్పుడైతే చంద్రుడు కనపడకుండా ఉన్నాడో నెలవంక అండర్స్టాండ్ అప్పుడు అన్నీ ఉన్నాయి చెట్టు కొమ్మలు రెమ్మలు ఆకులు కాయ అన్నీ చంద్రుడు కనపడగానే ఇప్పుడున్నాయా కొమ్మలను చూస్తూ చంద్రుడిని చూడగల్డా ఆకులను చూస్తూ చంద్రుడిని చూడగల్లా చెప్పండి రమ్మను చూస్తూ చంద్రుని చూడగల లే ఎప్పుడైతే చంద్రుని చూచాడో దృష్టి అక్కడ ఫిక్స్ అయిపోయింది ఇవన్నీ డ్రాప్ అయిపోయినాయి ఇవన్నీ డ్రాప్ అయిపోయినాయి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ నేను కాన్షియస్ గా వాడాను ఎందుకో తెలుసా మీకు బ్రహ్మబలిలో ఇదే ఎగ్జాంపుల్ కారణం ఏంటి తెలుసా పంచకోశ వివరణలో పంచకోశాలు డ్రాప్ అవుతాయి ఈ విధంగా శాఖా చంద్ర న్యాయం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్టార్ట్ ఇప్పుడు అది దర్శనం అయింది అని అంటే మాత్రం అది నీకు జ్ఞానపూరితంగా అనుభవానికి వచ్చేసింది అనుకో ఆ అనుభవ జ్ఞానం నీకు అందింది అనుకో ఇంక లేదు ఇది ఇవి డ్రాప్ అయిపోతాయి కాబట్టి ఇదిగో బాబు ఈ జట్టు చూడమ్మా ఆ కొమ్మ చూడు ఆ కొమ్మ చూడు అన్నప్పుడు కాండం చూడడం లేదు వాడు అవునా మొదట కాండాన్ని చూపించాడు తోల అన్నమయ్య కోశం తర్వాత వచ్చాడు చూడు ప్రాణమయ కోసం అక్కడి నుంచి తిప్పాడే మనోమయ కోసం ఎప్పుడైతే మనోమయ కోసం దగ్గరకు వచ్చాడో ఇటు దేహం లేదు ప్రాణం లేదు అన్నమయ్య కోసం లేదు ప్రాణమయ కోసం లేదు విజ్ఞానమయం దగ్గరకు వచ్చాడు మనోమయం కూడా లేదు ఆనందమయం దగ్గరకు వచ్చాడు మనోమయం డ్రాప్ అయింది ఆ తర్వాత ఆనందమయం కూడా డ్రాప్ అవుతారు ఇది పంచకోశ ప్రక్రియ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ ఇటు తటస్థ లక్షణం స్వరూప లక్షణం రెండూ ఉండయి ఇందులో చిన్న ఉపనిషత్తు కాదు ఇది బ్రహ్మవల్లి స్టార్ట్ అవుతుంది ప్లీజ్ అందువల్ల సహవీర్యం కరవాబై ఆ విధంగా బోధన విధి శిష్యుడికి ఎలా బోధించాలి ఎలా చెబితే వాడికి అర్థమవుతుంది ఆ విధమైనటువంటి కోణంలో తీసుకెళ్లి గురువు బోధించడానికి ఆయనకి వక్తృత్వ సామర్థ్యం కావాలి గ్రహణ సామర్థ్యం ఇతనికి ఉండాలి ఇవన్నీ జరిగినప్పుడే కాబట్టి వీటన్నిటికీ చూడండి ఆ సమయానికి అది వచ్చి ఆ పాయింట్ డ్రైవ్ చేస్తే శిష్యుడు అదృష్టవం అదృష్టవంతుడు ఆయన డ్రైవ్ చేసినా వాడు అందుకోలేకపోతే వాడు దురదృష్టవంతుడు బాగా అర్థం చేసుకోండి ఆ సమయానికి అది జ్ఞాపకం రావడం ఉందే గురువుకి ఎవరు అది జ్ఞాపకం చేసేది భగవంతుడు తను మర్చిపోయాడనుక గురువుకి అది లేదు కనుక గురువు కూడా ప్రార్థన చేస్తున్నాడు సహవీర్యం కరబాబాయ్ సహ వీర్యం కరవాహై కాబట్టి నేను అందించేటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానం ఎక్కడ కూడా దుసుగులు లేకుండా స్పష్టంగా వాళ్ళకు అందేటట్టుగా నాకు ఆ సామర్థ్యాన్ని వక్తృత్వ సామర్థ్యాన్ని నాకిచ్చి అట్లాగే గ్రహణ సామర్థ్యాన్ని వాళ్లకు కూడా ఇవ్వాలి నాకు సామర్థ్యం ఉండి వాళ్ళు అందుకోలేకపోతే వేస్ట్ వాళ్ళు అందుకునేటటుండిన నేను దారి తప్పితే వేస్ట్ కాబట్టి సహ వీర్యం కరవావహై అన్నప్పుడు ఈ విధమైనటువంటి అబ్స్ట్రక్షన్స్ ఉపసర్గ ఎక్కడైతే వస్తువు ఉందో ఇక్కడ పరమాత్మ ఎంటర్ అయ్యి దాన్ని తొలగిస్తాడు ఎందుకో తెలుసా ప్రార్థన ఆశీహి అయం ఆశీ ఇయ ఆశీహి అందుకు ఈ ప్రార్థన అర్థమవుతుంది మీకు శాంతిపాఠం అర్థమవుతుంది ఇప్పుడు శాంతి పాఠం చక్కగా చెప్తే శాంతిపాఠం అర్థం కాకుండా చెప్పలేని వాడికి శాంతి పాఠం పలకడమే తెలుసు శాంతి శాంతిపాఠం భావయుక్తంగా చెప్పగలిగిన వాడికి గ్రహణంలో విద్యాప్రాప్తి కోసం కూర్చున్నప్పుడు ఇప్పుడు తాను ఒక్కడే లేడు తానొక్కడే లేడు ఇంకెవరుండరు గురువా నో పరమాత్మ పరమేశ్వరుడు పరమేశ్వరుడు అని కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రార్థన నువ్వు చేశావో దీనికి దృష్టఫలం ప్రశాంతత నీకుంది ప్రార్థన చేశావు భగవంతుడిని కాబట్టి భగవంతుని రక్షిస్తాడు అవతూ భుజయతు నిర్వర్తయాబాయ్ కరవాబహాయ్ ఇది నీకు దృష్టఫలం అదృష్ట ఫలం ఏంటి తెలుసా ప్రార్థన గనక ప్రార్థన యొక్క అదృష్ట ఫలం దయ గనక పరమాత్మ యొక్క దయ నీకు పడుతుంది ఎక్కడెక్కడ నువ్వు గ్రహించలేకపోతూ ఉంటావో అక్కడ ఐ టెల్ యూ మీరు గనక ఉపన్యాసాలు చెప్తే మీకు కూడా అనుభవానికి వస్తుంది ఇది చదవచ్చు పేపర్ చదివినట్టు చదవచ్చు ఒక్కొక్కసారి ఉపన్యాసాలు కొందరు అలాడుతూ ఉంటారు డీప్ సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు అర్థం కాకుండా సడన్గా వాళ్ళకి ఫ్లాష్ అంటారు అప్పుడు మేము అనుకుంటాము పరమాత్మను గ్రహించాడు అతన్ని హీ హండర్స్టెడ్ ద పాయింట్ అతనికి అర్థం కానంత వరకు ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడైతే మనకు అర్థం కాదో గ్రహణ సామర్థ్యం లేదో అక్కడ ఆ సామర్థ్యం కలగడానికి పరమాత్మ కృప ఉపయోగపడతా ఉంటుంది చక్కగా పడుతూ ఉండిన ఆపుకోవడానికి అహంకారం పనికి వస్తుంది బాగా ఇప్పుడు చక్కగా అర్థం కావాలంటే పరమాత్మ కృప అర్థమయ్యేది కూడా అర్థం కాకుండా ఉండాలంటే మనదే మన ఆస్తి కాబట్టి ఇది ఉండకుండా ఈ అహంకారం లేకుండా నేను అర్థం చేసుకోగలను నన్ను పరమాత్మ కృపతో అర్థం చేసుకోగలను అందువల్ల సహవీర్యం కరవావహై నిర్వర్తయావహై సహవీర్యం కరవావహై तेजस्वीनाधी तेजस्वी विद्याग्रहण निमित आचार्य शिष्य की तेजस्वीनाधीत अस्त अधीत स्वधीतम సుష్ఠు అధీతం అస్థు అధ్యయనం చక్కగా జరుగ్గాక ఎట్లా ఉండాలి ఆ అధ్యయనం తేజస్వినా ఎంతో వెలుగు ఎందుకు తేజస్సు అన్నాడంటే జ్ఞానం గనక సూర్యప్రకాశంలాగా ఉండే సరేనా అతి తేజస్సు సూర్యుడు ఎట్లా ఎందుకు ప్రత్యేకించి సూర్యుడు చెప్పాల్సి వస్తుంది నేనంటే తేజస్వినా అధీతం అస్తూ సుష్ఠు అధీతం అస్తూ స్వధీతం సుష్ఠు అధీతం చక్కగా అధ్యయనం జరగాలి అధ్యయనం జరగాలి అంటే సూర్యుడులాగా ఉండాలి తేజస్సు అంతేగాని మబ్బులు గమ్మిన సూర్యుడులాగా ఉండాలి అది మేఘావృతం ఆకాశంలో సూర్యుడు ఉన్నా కూడాను అంత ప్రకాశం ఉండదు కనుక మేఘాలు కూడా లేనప్పుడు మేఘాపాయే అంశం అనివ కాబట్టి మేఘాలు కూడా లేనప్పుడు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడో అట్లాంటి తేజస్సు తేజస్వి నామీతం అస్తు న అధీతం అస్తు తేజస్వినాహ అంటే ఆ మేఘాలేంటి డౌట్స్ సందేహ మేఘాలు సరేనా ఒకవైపు సందేహ మేఘాలు ఇంక వైపు దురదృష్ట ఇవన్నీ కలిస్తే ఆ హృదయాకాశంలో తేజస్సు ఉండదు చీకటే ఉంటది అట్లా కాకుండా तेजस्वना अस्त स्वधीतम अस्त मेघाल मब्बल सूर्य दे दीप्य प्रकाशिस्ट उड़ो आधम ज्ञान हृदयाश प्रकाशिस्ट उका अधीतम अस्ताव గ్రహణ సమయే విద్యాగ్రహణ సమయే విద్యాగ్రహణ నిమిత్తం ఉన్నారు అక్కడ ఈయన అందించడానికి ఆయన పుచ్చుకోవడానికి మధ్యలో మా ఇరువురు మధ్య ఏ విధమైనటువంటి ద్వేషము లేకుండా ఉండగాక వరే వరే ఇదేంటే ఆ ద్వేషం ఇది ఏమన్నా జాయింట్ వెంచరా ఏదన్నా వ్యాపారమా ఇక్కడెందుకు వస్తుంది ప్రమాదవశాత్ అన్యాయాత్ శిష్యాచార్యోహ విద్వేష ప్రాప్తి దురదృష్టం ప్రమాదవశాత్తు అది కూడా కలగకుండా ఉండగాక చాలా సున్నితమైన విషయం ఇది ఎందుకంటే గురువు మీద దేశం పెట్టుకొని గురువు దగ్గర విద్యను సాధించడం ఇంతకు దరిద్రం ఏమైనా ప్రపంచంలో బిడ్డలాగా చూస్తూ గురువు జ్ఞానాన్ని అందించారని శిష్యుడి మీద పెంచుకోవడం ఇది ఎక్కడన్నా ఉంది ఇద్దరు తల్లి బిడ్డలకు తండ్రి కొడుకు ఉండొచ్చేమో భార్యాభర్తలకు పార్టీల్లో ఉండొచ్చేమో గురు శిష్యుల మధ్య మాత్రం ఉండదు ఉండదు అనుకోండి ఎవరికైతే ఉందో వాడు శిష్యుడు అయితే వాడు శిష్యుడుగాడు గురువు అయితే వాడు గురువుగా మరి ఇది వచ్చింది శిష్యుడు అనుకుంటూ ఉన్నాడు ఆయన స్థాయి వేరు ఐ మే నాట్ అండర్స్టాండ్ కాబట్టి నా హితం కోరి చెప్పినా కూడా నేను అది అహితం అనుకుంటానేమో ద్వేషం కలుగుతుందేమో ద్వేష బీజాలు పడిన చోట ప్రేమలు అంకురించని చోట జ్ఞానం వచ్చే అవకాశం లేదు కనుక ద్వేషం కలుగకుండా ఉండగా గురువుకి కలగచ్చు పాసిబిలిటీ ఇస్ దే ఉపన్న ఎట్లా కలుగుతుందని అంటే మనలాంటి ద్వేషం కాదు కొంపలు మంచి ద్వేషం కాదు అయిష్టతే ద్వేషం ఇట్ డిస్ లైక్ డెఫినెట్ ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నీకోటి చెప్తాను నువ్వు ఒక విత్తనం వేసావు లేదా ఒక మొక్క నాటావు అది ఎంతసేపటికి ఇంత మొక్క వేసావు నువ్వు వేప చెట్టు వేప మొక్క తీసుకొచ్చి నాటావు మా ఇంటి ముందు వచ్చే బాగుండు అని ఓ రావి చెట్టు తీసుకొచ్చి చేసావు ఆ రెండు పెళ్లి చేస్తామని ఇది నలభై సంవత్సరాలు అయిపోయింది అది అంతే ఉండదు ఏం చేస్తావు అప్పుడు ఇది రోజు నేను ముఖం చూసేది నేను నో చేంజ్ దేనికి అసలు అర్థమవుతుంది ఇది ద్వేషం కాదు ఎందుకంటే ఒక్కొక్క చోట డయాబెటిక్గా ఉండే పేషెంట్కి చెయ్యి తీసేస్తే కాలు తీసేస్తే ద్వేషం కాదది ఉపయోగం లేనటువంటి కాబట్టి ఏదన్నా ఒకటి గురువు ఎందుకంటే ఇంత జ్ఞానం అందుకోవాలి ప్రతి చిన్న విషయం కూడాను ట్రెస్ పాస్ అనుకోండి ఒక దశలో ఆ గురువుకి ఏమనిపిస్తుంటే మంచి విషయం చెప్పబోయే ముందు అది ద్వేషం కాదది దీన్ని మావి ద్వేషావహాయి ఒక మంచి విషయం చెప్పాలంటే జ్ఞానపూరితంగా ఆగిపోతాడు ఎందుకనంటే చెప్పినవన్నీ వేస్ట్ అయినాయి ఇప్పుడు మళ్ళీ నాకు కంఠ శ్వాష అంతకన్నా లేదు ఎందుకని ప్రిలిమినరీసే రావడం లేదు పూనాదే లేకుండా పోతా ఉంది సరేనా కాబట్టి ఏదో దురదృష్టం వెంటాడుతూ ఉన్నది ప్రారంభం వెంటాడుతూ ఉంది ఏం చెప్పినా ఉపయోగం లేదు అనుకున్నాడనుకో ఆ సమయంలో చెప్పబోయేవాడు ఆగుతాడు ఎవడు नपादु हुगर वे नीचे आ चंद विनायकड़ ग पड़े गए अर्थम विनायक विग्रहासैन सागर में वेड़े सार मन सूटके मन सूटके से वे एषं <laughs> मरी नु कड़ संपाद धन दी पाया नीके अलांटे ज्ञाधना